రోజువారి దైనందిన దిన చర్యలో ఆహా అది బాగుంది ఆహా ఇది బాగుంది ఓహో అది బాగుంది ఓహో ఇది బాగుంది ఇలాగా ఆ అయితే ఒక లక్షణం ఉంది అన్నింటినీ బాగుంది అని అనుకోగలిగితే అప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది అన్నింటినీ బాగుంది అనుకోవాలి ఒక ఆయన ఉన్నారు ఒక స్వామీజీ ఉన్నారు పెద్ద కళ్ళైపో ఆయన ఆయన ప్రతి మాటకి ముందు బాగుంది అంటాడు ఏ మాట మాట్లాడాలన్నా సరే బాగుందితో మదరపడ్డా ఇప్పుడు కాదు దరిదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నాకు తెలిసాయన ఆయన చాలా కాలం మౌనంగా ఉండడం చాలా సాధన ఇప్పుడు సన్యాసం వచ్చుకున్నాడు అనుకోండి స్వామిజీ సరే ఆ ఆయన ఏ మాట అని చెప్పను బాగుంది ఏమండి నేను బోర్లా పడ్డానండి బాగా దెబ్బలు తగిలిలేయండి బాగుంది ఎక్కువ దెబ్బలు తగలలేదు కదా నాన్న రే ఈ బాగుంది అనేది అసంబద్ధంగా తోచవచ్చు కానీ ఆయన తర్వాత చెప్పే మాట చాలా విశేషమైంది ఎగుదెలు తగలేదు కదా అయితే పడ్డావులే పడకుండా ఉంటాం నేర్చుకో ఇప్పుడు ఈశ్వర వల్ల బాగా దెబ్బలు తగలేదుగా కాబట్టి బాగుందని అనుకోవడం నేర్చుకున్నావు అటమ్మాట అంటాడ కష్టాన్ని కూడా నువ్వు బాగుందని అంటున్నా అనే చూస్తే అప్పుడు ఆ కష్టం అక్కడ ఉండదు నువ్వు బాగుందన్న లక్షణాన్ని గనక నువ్వు అన్నింటిలో పట్టుకోగలిగితే అప్పుడు మాత్రమే ను ఎదుగుతావు అంటే ఈక్వలిబ్రియం కి రావాలి అంటే అన్నింటినీ ఒకే దృష్టితో సమదృష్టితో స్వీకరించాలి సరే రామదాస్ గారు ఏం చెప్పారు అన్ని కష్టాలాగా చూడవయ్య పోనీ అన్ని బాగోలేదు అనుకోపోయి అది కూడా ఉపయోగమే అన్నీ బాగలేదు అనుకుంటేనే వైరాగ్యం వస్తుంది అదేనా ఉపయోగం అన్నీ బాగుందని సేకరించినా అట్లయినా ఉపయోగమే ఆనంద లక్షణం వస్తుంది నీకు వైరాగ్య లక్షణమైనా జ్ఞానానికే తీసుకెళ్తుంది ఆనంద లక్షణమైనా జ్ఞానానికే తీసుకెళ్ళి విడిచిపెడుతుంది ప్రొవైడెడ్ అదే అన్నిటికీ పడాలి డాక్టర్ గారు చెప్పారు ఇక నీకు షుగర్ వచ్చిందయ్యా నువ్వు జీవితకాలం మందులేసుకోవాల్సిందే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పారు ఎవరికి స్వామి వివేకానందుడు మన కాదు వెరీ గుడ్ ఈశ్వరుడు అలా వరదానానిచ్చాడనమాట అనుకున్నాడు ఆయన వెంటనే నేను అదే చెప్పాడు మీరే భరు ఇక నా కోసం ఏ పళ్ళు తీసుకురావట్లేదు ఏ స్వీట్స్ తీసుకురావట్లేదు ఎందుకంటే ఆయన బెంగాలీ కదా బెంగాలీస్కి స్వీట్స్ చాలా ఇష్టం అక్కడ ఎవరెవరైనా దర్శిస్తే అందరూ తప్పక స్వీటే పట్టుకెళ్తారు ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు ఇక మీరు అందరూ కొట్టి చేతితో రావచ్చు ఏ చేతితో పట్టు రావక్కర్లేదు స్వామిజీని దర్శించడం కోసం అని ఆ ఎవరైనా ఏమైనా తెచ్చారనుకోండి ఎలా ఎలా చూస్తారో చన్మయానందులు చెప్తారనమాట స్వామీజీ మాచ్చిన పండ్లు కొద్దిగా తినండి అంటే ఇప్పుడు వీరు దేనికోసం వెళ్ళారయ్యా అంటే ఒక జూలు ఒక చింపాంజీనో ఒక మంకీనో చూడడానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఏదో ఒకటి పట్టుకెళ్ళిచ్చి అది ఎలా తింటుందో చూస్తారు చూసాయి విషయాత్మకమైన గ్రహించుటా అనునది ఆత్మకు ప్రతిబింబం నిజానికి ఆత్మకు గ్రహించుటా గ్రహింపబడుట అన్న వ్యత్యాసం గానీ వ్యాపారం లేదు ఆత్మ అగ్రాహ్యం తెలుసుకోవడానికి వీలు కాదు కర్తృత్వ భోక్తృత్వములు ఉన్నంత చలన చెప్పన చపదములు ఉంటాయి మళ్ళీ ఒకసారి చదువుతానండి సెంటెన్స్ అలాగే దేహేంద్రియ మనోబుద్ధులకు కర్మలు కర్మలను చేయటంలో కర్మ ఎందు ఆసక్త ఉంది కర్మ యొక్క ఫలాన్ని స్వీకరించేటటువంటి లక్షణము ఉంది ఆ చలనశీలత ఉంది ఈ ఫలిత ఉంది అదే ఆత్మకి ఆ చలనశీలత లేదు ఈ ఫలిత లేదు అది ఎందుకని నిత్యానందమయం అది ఎప్పుడు నిత్యానంద స్వరూపం ఈశ్వరస్వరూపం కాబట్టి దాంట్లో ఏ చలనములు లేవు ఏ ఫలన సంగ్రహణ లేవు కర్మ ప్రవర్తనలో గ్రహించుట కర్తృత్వ భోక్తృత్వములతో చలన చపలములతోనే ఉంటుంది అంతే కదా హ దీనికి అజ్ఞానం కారణం అంతే కర్త భోక్త అనుకోవడానికి అజ్ఞానమే కారణం అంటే ఆత్మజ్ఞానం లేకుండా కారణం అంతే నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న ఎవరైనా సరే తప్పక నేను కర్తను కాదు నేను భోక్తను కాదు అనే నిర్ణయాన్ని ప్రాథమికంగా కలిగి ఉండాలన్నమాట నేను కర్తనే అయి ఉన్నాను నేను భోక్తనే అయి ఉన్నానని ఎవరైనా గానీ ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రమాణాన్ని గనక కలిగి ఉంటే అప్పుడు ఆ ప్రమాణాన్ని అందిపుచ్చుకునేటప్పుడు ఇబ్బంది వస్తుంది అనమాట ఆత్మ సర్వగతం ఆత్మ